ప్రస్తుతం ప్రభా పర్షిధర ఐసే మహిమోనత దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవ ఐసే ప్రభా మీకు వందనాలు ప్రభా యసే క్రీస్తు నామం ఆన్లైన్ ప్రార్థనలో కూడి ప్రభా దేవ రాన బిడ్డలను మీరు త్వరగా ప్రభా దేవ మిమ్మల్ని స్మరించడం ప్రభా మిమ్మల్ని ఆరాధించడం ప్రభా ఎంతో గొప్ప భాగ్యం ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించడం కూడా ప్రభా దేవ మీకు వందనాలు ఇస్ ప్రభ అలియ మీరు అనంతరం వరకి ప్రభా మీ వాక్యాలం ధ్యానిస్తూ ప్రభ నెమరేస్తూ ప్రభ ఈ జీవితాన్ని ప్రభా లోకానికి చూపియాలా అనేకులను ప్రభుత్వ వెలుగులోకి నడిపించాలా అలాంటి పరిశుధ ఆత్మశక్తి బలం మాకు దయచేయండి ప్రభ నిర్లక్ష్యమైన జీవితం మాకు ఉండడానికి వీలెదు ప్రభ సోమరితనం నుంచి విడుదల మాకు దయచేయండి ప్రభా సంపూర్ణంగా ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకొని మీ కొరకై ప్రభ చురుగ్గా పనిచేయాలా ప్రభ దేవా మీకు వందనాలు ఇసయా సాకులు చెప్పకుండా ప్రభ రీజన్స్ చెప్పకుండా ప్రభా మీ సేవలో నిమగ్నమై ఆ యొక్క పశుధ ఆత్మ నడిపింపు చేత ఆ యొక్క తీపి చేత మేము ముందుకు పరిగెత్తాల ప్రభా మీరే మాకు తోడుగా నీడగా ఉండండి ప్రభా మీ నామం మైమార్దమే సభ మీ ముందుకు నడిపింపబడాల రాజా మా గొప్పతనం కాదే సభ అూయ రాజా మీరే యుగ మీ నామే హెచ్చింపబడును గాక మేమే తగ్గించుకోవాలా ప్రభా లాంటి తగ్గింపు జీవితంతో ప్రభా మీ యొక్క కలవరిసిలో యొక్క ప్రేమను ఇతరులకు ప్రకటిస్తూ అనేకులని ప్రభ ఆ యొక్క మాధుర్యంలోకి తీసుకొని రావాలా ప్రభ మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా మీ యొక్క ఆత్మ స్థిరపరచండి మీ యొక్క వాక్యం బలపరచండి ప్రభా దేవా మీరే మహింపొందమని ఐశకరిస్తున్న ప్రశ్నం తండ్రి ఆమెన్ జీవిత ఎంతో కఠినము జీవిత యాత్ర ఎంతో కటినము గోరాంధకారుఫానులున్నావి గోరాంధకారుఫానులున్నావి అభ్యంతరములు ఎన్నో ఉండు అభ్యంతరములు ఎన్నో ఉండు కావరెరు రక్షించేదెవరు కాయో వారెవరు రక్షించేదెవరు ఈలోక యాత్రలోనే సాగుచుండ ఈలోక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి నవ్వు હોકસારી એડ્પુ અહેનાનુ ક્રીષ્તે સુના તોડ નુંડુ હેનાનુ ક્રીષ્તે સુના તોડ નુંડુ હેનાનુ હે� నీవే ఆశ్రయం క్రీస్తూ ప్రభువా నీవే ఆశ్రయం క్రీస్త ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువాలేదనెడు నీతో ఉన్నాను విడువాలేదనడు నీ ప్రేమ మధుర స్వరము విన్నాను నీ ప్రేమ మధుర స్వరము విన్నాను ఈ లోక యాత్రలోనే సాగుచుండ ఈ లోక నీ సాగుచుండ తోడై ఉండెదవు అంతము వరకు తోడై ఉండెదవు అంతము వరకు నీవో విడువావు అందరూ విడచినను నీవో విడువావు అందరూ విడచినను నువ్వు బలమును నా కోసెదవు బలమును నా కోసగెదవు నే స్థిరముగనుండ నీ కోరిక ఇదియే నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే ఈ లోక యాత్రలోనే ఈ లోక యాత్రలోనే ok sari nav ok sari edpo ok sari nav ok sari edpo యినాను క్రీస్తేసునా తోడనుండు అయినాను క్రీస్తే సునా తోడనుండు ఈలోక యాత్రలోనే సాగుచుండ ఈ లోక యాత్రలోనే సాగుచుండ అల్లెలు థ్యాంక్ అన్న పరిశుద్ధుడు వగుదేవా మీకు వదనాలు ఏసయ్యా ఇస్రాయలిన గొప్ప తండ్రి మీ కృతజ్ఞతలనైనా ఈ ఉదయం నుంచి ఇంత వాళ్ళని కాచి కాపాడేందుకు మీకు ఎంతో వందనాలు ఈ మధ్యాహ్న కాలంన మీ యొక్క సన్నిధిలో అందరినీ జ్ఞాపకం చేసుకునేందుకు మీకు ఎంతో వందనాలు ప్రాభా నేనా మీ సన్నిధిలో ఒక దినం గడుపుట వేయి దినంల కంటే శ్రేష్టం అనే వాక్యం చదవిస్తున్న తండ్రి అటువంటి శ్రేష్టత మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు అనేకలి కానీ సమస్తం మీలో ఉంది తండ్రి ఎక్కడికి కూడా మేము పోలేం ఆ సమస్తం మీలో ఉన్నప్పుడు ప్రభావ మీ సన్నిధికి వస్తున్నాము మీ కాళ్ళ దగ్గర కూర్చొని ఇవన్నిటి నేర్చుకుంటున్నాం అవును ప్రభావ మీ గురించి జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలే మీరు అక్కడికి ముందు అవును ప్రభా సకల గోత్రంలో వారు రొమ్మ కొట్టుకుంటూ పరిగెత్తి పోతారు వాక్యం చలవిస్తారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గుర్తించలేదు ప్రభావ ఈ ఉన్నప్పుడు వారికి మీ గురించి తెలియన తెలియదు ప్రభావ కానీ వాళ్ళు ఈ లోకాన్ని బహుకా ప్రేమించి తండ్రి మీకు బహు దూరంగా అయిపోయినారు ప్రభా కనికరించి క్షమించండి కృపల్లో జ్ఞాపకం చేసుకోండి వారి పట్ల మీ యొక్క కనికరాన్ని సమృద్ధిగా కుమరించమని ప్రార్థిస్తున్నాం కృపగల్ల తండ్రి మీకు వదనాలు అయినా నిత్యుడవకు దేవ మీకే స్తోత్రాలు ఇస్తాయా ఈ కాలంలో తండ్రి ఓ ప్రభ మనుషుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని అని మీరు ప్రశ్నిస్తున్నారు నేను కాబట్టి తండ్రి అది మేము గ్రహించి జాగ్రత్తగా జీవించేలాగా అనేకలని భద్రపరిచేలాగా సహాయపడండి మీరు ఇచ్చిన సేవా జీవన విధానం అది ప్రభు మీరు తండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి నాకు ఇచ్చిన వాటిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదన్నారు ఒక్కడిని తప్ప అదే సేవా విధానంలో మేము ఉండేలాగా సహాయపడండి ఎవరిని మేము పోగొట్టుకోకుండా భద్రంగా వాళ్ళందరినీ మీ వరకు కాపాడుకునేలాగిన ప్రార్థనలు ఎత్తిపట్టులాగానే సహాయపడండి మా ప్రార్థనలు మీ సన్నిధికి చేరుతూ సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మాలో ఉన్న అనుమానపు దురాత్మని ఈ శ్రీకృష్ణాన్ని పంధించమని ప్రార్థిస్తున్నాం మా మనసుని పరిపారు విధాలుగా పోనీయకుండా మీ మీద కేంద్రీకరించుకుని ఉండేలాగానే సహాయపడండి ప్రతి విషయంలో మీకే మేము అంగీకారంగా ఉండేలాగానే నడిపించండి కృపవరాలకు సంబంధించిన విషయాలను వాటిని మేము ధ్యానిస్తున్నాం మీరు సహాయకులు కూడా నడిపిస్తున్నందుకు ఈ మధ్యాహ్న కాలం కూడా మాకు సహాయపడి నడిపించి మహిళలు అందమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీరు ఏసు క్రీస్తు నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ పోయినా భాగము ముఖ్యంగా ఆత్మల వివేచన అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాం పరుంతులు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదవచనంలో ఉంది అది కాబట్టి ప్రతి ఆత్మని వివేచించమన్నాడు అంటే ఆత్మలు అనుంది ఒక్క ఆత్మ గారు కాబట్టి ప్రతి ఆత్మ ఆత్మలని వివేచించే వరం అది కాబట్టి ఇది బహు డేంజరస్ కూడా అనేక పర్యాలే జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ వరం ఉన్న వాళ్ళు ఇతరులని తీర్పు ఇతరులకి ఇతరులను తీర్పు తీర్చే వాళ్ళ నిలబడతా ఉంటారు అందుకే మనం ఎవ్వరికి తీర్పు తీర్చకుండా ఉండాలా ఈ వరం ఉన్న బహు జాగ్రత్తగా ఉండాలా నేను స్ట్రగుల్ అవుతూ ఉంటాను ఈ వరం విషయంలో ఎందుకంటే కొంతమంది పాస్టర్లని నేను చూడగానే ప్రభు వీరి ఆత్మని నేను అర్థం చేసుకోవాలని సాయపడు ప్రభా అన్న వారి వ్యాగంలో అంతా అప్పుడు వారితో సంభాషించాలని ఎందుకంటే ఉదాహరణకి ప్రభు ఎంత జాలీ గలవాడు కనికరం గలవాడు ధనికుడి గురించి మనకు తెలుసు యవనస్తుడు ఒకరోజు ఏసు వచ్చాడు ఏమన్న ధనికుడు నిత్య జీవన పొందుటగా నేనేం చేయాలన్నప్పుడు అన్ని చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి చదవలేదా అని చదివిన పదాగిలు పాటించిన అన్ని విషిన ఆయన నుండి ఇంకొకటి కొద్దిగా ఉండేదన్నాడు అన్నీ విడిచిపెట్టి నన్ను వివరించాడు అప్పుడు వాడు దుఃఖపడి బహుబడి లోకాన్ని ప్రేమించిన అంటే అప్పుడు నువ్వు సిరికి దేవునికి దాసవి కాదు అన్న విషయాన్ని జ్ఞాపించే దేవుడు రక్షింపబడ్డ వారికి అందరికీ బహునే సమృద్ధినిస్తూ ఉంటాడు ఒకప్పుడు పేదరికంలో ఉన్నాడు ఎందుకంటే రక్షణ అనుభవం వెళ్ళే పేదరికంలో ఉంటారు ప్రకృతి సహజంగా ఉంటారు పేదరికంలో ఆత్మీయాలన్నా ఉంటారు పేదరికంలో కానీ రక్షింపబడినాక నువ్వు ప్రకృతి సహజంగా ధనికును ఉంటావు ఆత్మలో కూడా ధనికున్నతా ఉంటావు అది దేవుని విధానం అయితే తలాంతలను చేసుకున్నప్పుడు నువ్వు ఈ లోకం నుంచి మనం ఆశ ఆశిస్తలే ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంటున్నాం వాటిని మన తలాంతలని వాడుకొని కాబట్టి ఈ లోకస్తులు ఎట్లా అంటే ఎవరి నుంచి పొందుకుందామా ఎవరిని మోసం చేద్దామా ఎవరిని దోచుకుందామా ఎవరిని మభ్యపెట్టి సంపాదించుకుందామా ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు లేకపోతే బేనామీ సంపాదనలు గవర్నమెంట్ మోసం చేసి ఇన్కమ్ డిపార్ట్మెంట్ మోసం చేసి బేనామీ సంపాదనలు తెచ్చుకుంటారు అనారు లేకపోతే లంచగొండితనం కరప్షన్ ఇట్లా సంపాదించుకుంటూ ఉంటారు కానీ మనం అట్లు కష్టం చేయడానికి అప్పుడేది పొందాలని మాత్రం చదివిస్తుంది అంటే నువ్వు ధని కొన్ని కావాలంటే ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగాలి లేకపోతే కాదు ఇప్పుడు కేవలం ప్రార్థన చేసింది జరగవచ్చే నువ్వు ధని కొన్ని క్లీన్ మనీ మనం తీసుకునేది మనం అందుకునేది క్లీన్ మనీ ఈ లోకపు విధానం ఏంటి ఈ లోకాన్ని ప్రేమించేవాడు బ్లాక్ మనీని వాడుకుంటా ఉంటారు వైట్ మనీ మనం ఎప్పుడు వైట్ మనీకే ప్రాధాన్యత ఇస్తా ఉంటాం కాబట్టి నువ్వు వైట్ మనీకి ప్రాధాన్యత ఇవ్వాలంటే నీ చేతులకి అవి రావాలంటే నువ్వేం చేయాల విశ్వాసంలో ముందుకు వెళ్ళాలా ఎందుకంటే ఆది మనం చూసినప్పుడు ఆదమవల గురించి చెప్పు చూడండి ఇప్పుడు ఆదము ఆత్మని నువ్వు వివేచించగలవా ఆయన లేడు కదా హవ్వ ఆత్మని వివేచించగలవా మనం వివేచించగలం ఎందుకంటే బైబుల్ వాక్యంలో వాళ్ళ గురించి రాయబడింది కాబట్టి నువ్వు ఆ వాక్యం చదువుతా ఉంటే వాళ్ళ హృదయాల్లో ఎటువంటి అనేది నువ్వు గ్రహించగలవు ఉదాహరణకి ఆదాము సేద్యం చేస్తున్నాడు పొలం అది తోటలో చెట్లని నాటుతున్నాడు నీళ్లు పోస్తున్నాడు పశువులకి పక్షులకి సహాయపడతా ఉన్నాడు హవ్వని దేవుడు ఎందుకు పక్క టెముక నుంచి తీసి తయారు చేసిండు సృష్టించలేదు తయారు చేసేనని ఉంది వాక్యం ఎందుకు అంటే సపోర్టే కదా నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు అందుకే స్త్రీని సృష్టించేనని తనకి గాడు నిద్ర కలిగించి ఎందుకు అంటే సపోర్ట్ కొరకు అయితే ఈ రోజులలో మనం చూస్తుంటాం సొసైటీలో స్త్రీలు సపోర్ట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు హస్బెండ్స్ కి దూరంగా ఉంటూ హస్బెండ్స్ తోని కంపెనీ కొన్నిసార్లు చెప్పాలంటే హస్బెండ్స్ కి సపోర్టివ్ గా ఉండడం కొరకు స్త్రీ అనేది బైబిల్ వాక్యం ఇప్పుడు ఈ రోజులలో స్త్రీలు హస్బెండ్ కి సపోర్ట్ లేకున్నారంటే నువ్వు వివేచించాలా ఆమెలో తిరుగుబాటు తనపు ఆత్మ ఉందని ఎందుకంటే నేను ఆత్మల వివేచన గురించి మాట్లాడుతున్నా కానీ స్త్రీల గురించి మాట్లాడుతున్నాను ఆత్మలను వివేచించడం గురించి నేను చెప్తున్నాను ఉదాహరణకి కొంతమంది హస్బెండ్స్ చాలా సబ్మిసివ్గా ఉంటారు అంటే ఇక్కడ లీడర్షిప్ రోల్స్ తీసుకోమని వాక్యం చదివిస్తుంటే స్త్రీకి లీడర్షిప్ రోల్ ఇచ్చి హస్బెండ్స్ సపోర్డినేట్ రోల్స్ తీసుకుంటున్నారు అంటే సపోర్టివ్ రోల్స్ తప్పలేదు కొన్నిసార్లు స్త్రీలు ఉదాహరణకి ఇంట్లో లీడర్షిప్ వాళ్ళు ఎవరు తీసుకుంటారు స్త్రీనే తీసుకుంటుంది కానీ బయట లీడర్షిప్ రోజు ఎవరు తీసుకుంటారు హస్బెండ్ తీసుకుంటాడు అవి ఎప్పుడైతే రివర్స్ అవుతాయో డిస్టర్బింగ్ ఉంటాయన్నట్టు ఎందుకంటే స్త్రీ ఉద్యోగం చేసి వస్తాడు హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు అనుకో వాడు కొమిలిపోతా ఉంటాడు జీవితాంతం ఎందుకంటే వాక్యానికి విరుద్ధం అది ఆ రీతిగా ఉండడం వల్ల ఆ కుటుంబాన్ని ఏం చేయాలో అర్థం కాదు ఎత్తి మాటలు రెచ్చగొట్టే మాటలు ఆమెకు తెలుసు కూడా వీడికి కుళ్ళుతో మాట్లాడుతున్నా గురించి కానీ టాలరేట్ చేయకపోతే కుటుంబం దెబ్బతింటది పిల్లల కొరకు ఇవన్నీ సమస్యలు జీవితంలో పరిశుధాత్మ నడిపింపులు లేని వాడికి వీటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలా ఇటువంటి పరిస్థితులను ఎట్లా ఎదుర్కోవాలో కూడా వాడికి ఎప్పటికీ తెలియదు ఎవరికి చెప్పుకోలేడు వాడు సొంత తలంపులు ఉపయోగించి మరీ మరీ అంతకంతకు దిగజారిపోతా ఉంటాడు అన్నట్టు కాబట్టి ఇది వివేచించగలవా వివేచించకపోతే మటుకు కష్టం ఉదాహరణకి స్త్రీ సపోర్టివ్ రోల్ ఉన్నప్పుడు స్త్రీ లీడర్షిప్ రోల్ తీసుకుంటే మటుకు చాలా డిస్టర్బింగ్ ఉంటాయి చర్చ కూడా చూస్తాం మనం పాస్టర్లు సైలెంట్ గా ఉంటారు పాస్టర్ భార్యలు సపోర్టివ్ రోజు తీసుకున్నారు లీడర్షిప్ రోజు తీసుకుంటారు ఫినిష్డ్ అనట్టు అక్కడ చర్చిస్తుంది మనుషులందరూ జారుకుంటూ ఎందుకంటే పాస్టర్ మీదనే కితనం చెలాయిస్తుందనే ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ రోల్స్ దేవుడి దృష్టిలో స్త్రీ సపోర్టివ్ రోల్ సపోర్టివ్ గా ఉన్నంత కాలము ఫ్యామిలీ ఎంత పర్ఫెక్ట్ గా తయారైపోదావు ఎప్పుడైతే నువ్వు సపోర్ట్ నుంచి బయటకు వచ్చి హస్బెండ్ మీద లీడర్షిప్ రోజు తీసుకుంటే మటుకు టోటల్లీ డిస్ట్రాక్షన్ ఆ కుటుంబంలో పిల్లలు తండ్రి మాట విన్నరు ఎందుకంటే తండ్రి కూడా భార్యకి ఇదైపోయింది కాబట్టి కష్టం కదా పోకుండా ఈరోజు ఈ వివేచన వరం గురించి ఎక్కువ డీటెయిల్ గా చెప్పాను కానీ ఇంకా యాక్చువల్గా ముగిసామని నేను తీర్మానించుకుని ఈరోజు కానీ ఈ సపోర్టివ్ రోల్స్ కి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి ప్రేకరిస్తుంది అయితే నేను ఎప్పుడు కూడా ఈ వాక్యాలు ఎందుకంటే మనం యాక్చువల్ గా స్త్రీలకి ఏదో సపరేట్ మా హస్బెండ్స్కి సపరేట్ గానే నేను చెప్పాను కానీ ఇక్కడ ఇప్పుడు మీరు ఒప్పుకుంటే సామెతల గ్రంథము ముప్పై అధ్యాయం ధ్యానించండి ఎంత బాగా ఆయన ఎవరు మన సొలోమోను రాజు కదా సామెతలు రాసింది చాలా ఆశ్చర్యంగా రాసింది అనుభవంతో ఎందుకంటే ఆయన అంత చెత్తగా జీవించాడు చూస్తాం లాస్ట్కి వచ్చేటప్పటికీ వివేచన పోగొట్టుకున్నాడు దేవుడిని అడిగేడు నీకేం కావాలా సొ సులభం అంటే వివేచన వారా నేను న్యాయంగా మనుషుల్ని పరిపాలించలాగ దేవుడు వివేచన కానీ దాన్ని నేను ఎన్నిసార్లు మీకు చెప్తుంటా బహుమానం పోగొట్టుకోవడం ఏంటంటే మూట గట్టి కింద తోసేయడం లేకుంటే సోఫా కింద తోసేయడం లేకుంటే పైన ఇంట్లో పైన కప్పులు ఉండేవి వాటిని ఏమంటారు వాటిని అటక అటక అంటారు ఇక్కడ మన భాషలో అటక మీద పడేయడం అటక మీద పడేస్తే నీకు ఎప్పటికీ అనిపించదు అది మన బహుమనులన్నీ మనం అట్లా పడేసుకుంటున్నాం అన్నట్టు బైబిల్ ఏమంటుందంటే నీకు అనుగ్రహించబడ్డ ప్రతి బహుమానాన్ని కది కదిలించాలని ఉంది అంటే దానికి బాగా కల్ కదిలించాలని ఉంది అంతకంటే ఏముంది పదం వేరే పదం ఏముంది కదిలించాలనే ఉంది కదిలించకపోతే అది మూలకేసినట్లే పరిస్థితి దాన్ని మూల పడేసినట్లే దాని పరిస్థితి అందుకని ముప్పై ఒకటో అధ్యాయంలో సొలమును రాజు ఒక స్త్రీ సపోర్టివ్ రోజు ఎట్లుంటుంది అనేది ఒక్కొక్క వచనం నేను చబదానికి జాగ్రత్త కలిగింది పదవ వచనం గుణవతి భార్య దొరుకుట అరుదు చాలా అరుదు అంటే రేయర్ అంట రిలీష్లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముఖ్యము కంటే అమూల్యమైనది సో ఇది చాలా ముఖ్యమైనది నేను అనేది ఏంటంటే మ్యారేజ్ సెలెక్షన్స్లలో బాయ్స్ మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటప్పుడు బ్యాక్గ్రౌండ్స్ చూస్తారు నాకంటే బాగా సరిపోతా హైలీ క్వాలిఫైడా మంచి జాబ్ చేస్తుందా మస్తు డబ్బు పైతుందా ఇలా చూస్తారు కానీ ఇది ఒకరు చూడడు నేను చెప్తున్నా ఈ క్వాలిటీ ఒక్కరు ఫస్ట్ క్వాలిటీ గుణవతి ఈ గుణవతి గురించి నీకు ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ టైం చూస్తున్నాం ఆ స్త్రీని అప్పుడు నీకు వివేచన వరం ఉండాల ప్రభు నాకు సాయపడు ప్రభా ఈ స్త్రీ ఆత్మ ఎటువంటిది గుణవర్త కాదా నేను జడ్జిమెంట్ చెయ్యను కానీ ఇది నాకు అవసరం ఎందుకంటే నా జీవన యాత్రలో నాతో పాటు సహచారి ధర్మచారిణిగా ఉంటుంది కాబట్టి నేను బహుజాగ్రత్తగా దీన్ని గ్రహించాల ప్రభు నేను నీకు అంగీకారం నా సాక్ష్యాన్ని పోగొట్టుకోలేని ప్రభావ సహాయపడు ప్రభాట్ ఎందుకు చూపించారు తప్పక చూపిస్తాడు తర్వాత వాళ్ళతో వీళ్ళతో పాస్టర్లతో మాట్లాడాలా అందరితో సంభాషించాలా వీలైతే ఆమెతో కూడా సంభాషించాలా చాలా జాగ్రత్తగా సంభాషించాలా ఏం మాట్లాడగా కూడా తెలియదు ఫస్ట్ టెన్త్ కలిసినప్పుడు పెయింటి సంబంధాలు పోయినప్పుడు ఏం మాట్లాడకుండా ట్రైనింగ్ తీసుకోవాలి కదా చర్చ్ ఇక్కడ ఫెయిల్ అయింది చెప్పాడు మొదటి కూడా చర్చ్ ఈ విషయంలో చాలా ఫెయిల్ పొరుగు వాళ్ళతో ఎట్లా సంబంధం ఎట్లు జీవించాలా అంటే చర్చ ఎక్కడ చెప్పిస్తున్నామని అయితే ఆమె జీవన విధానం ఎట్లుంటుందో చూడండి పదకొండవ శ్రం ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఇంచును పిల్లలన్ని డౌట్సే ఆమె అంతే ఆయన అంతే ఆమె పెనిమిటి ఆమె నమ్మిక ఇంచును అతనికి లాభప్రాప్తి వెళితే కలి కలుగదు అంటే భార్య ఎందు నమ్మిక ఉంచిన వాడికి ఎప్పుడు లాభము కలుగుతూనే ఉంటుందంట ఇది చాలా ఇంట్రెస్టింగ్ వాచ్ వాచ్ఛ దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి కదా సరే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆమె పెడిమిటి ఆమె ఎందు నమ్మిక అయితే నేను కొన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ నేను అయితే ఇంకొక వన్ టూ ఇయర్స్లో మా పాపకు మ్యారేజ్ కూడా చేయాలి దాని తర్వాత ఇంకొక టూ మోర్ ఇయర్స్ కి బాబు కూడా మ్యారేజ్ చేయాల్సి వస్తుంది మేము ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టిన బాబు నీకు జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇస్తున్నారు డిసైడ్ చేసుకొని చెప్తున్నారు నీ దృష్టిలో రెండు నో లేదా మేము వెతికి పెట్టాలన్నా టూ మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ లో మీ పెళ్లి కావాల్సిందే అంతే కండిషన్ పెట్టిస్తుంది తర్వాత బాబు కూడా అదే చెప్పారు చిన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ ఇంకొక టూ త్రీ ఇయర్స్ కోర్స్ అయిపోతుంది బీజీ అయిపోతుంది ఇంకొక ఫోర్ టూ మోర్ ఇయర్స్ అంటే మోర్ ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అతనికి కూడా మ్యారేజ్ స్టార్ట్ చేయాలి వాళ్ళు మ్యారేజ్ పే సెటిల్ అయిపోయారనుకో మనం ఎక్కడ ఉంటామో ఏ ప్రాంతంలో సేవ చేసుకుంటా పోతాం ఎవరికి దొరుకుతాం అయితే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితమే నేను చూసిన కండిషన్ పెట్టినా నీ ఇష్టం ఉంటే వర్క్ చేసుకో లేదంటే ఫ్యామిలీ చూసుకో నేనైతే వర్క్ ఇది చెయ్యాలి నువ్వు కూడా చదువుకునే దానివే ట్రిపుల్ పీజీ హైలీ క్వాలిఫైడ్ అలాగనే హైలీ క్వాలిఫైడ్ అీకే నేను ఉపజెప్తున్నాను నువ్వు జాబ్ చేస్తావా లేక ఫ్యామిలీ తీసుకుంటావా అది నీ ఇష్టం న్యూ ఏమంటావు నేను ఫ్రీడమ్ ఇస్తున్నాను ఎందుకంటే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చేవాడు నేను కూడా ఫ్రీడమ్ ఇస్తున్నాను ఆయనకి ప్రతినిధి లాగా డెసిషన్ నువ్వు తీసుకో ఏ డెసిషన్ అనే నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నమ్మిక ఉంచాలి కదా ఆయన ఎక్స్పెండిచర్ ప్రతి నెల ఖర్చు మొత్తము ఆ మంత్లీ శాలరీ అంతా ఆమె చేతనే పెడతా నేనే పెద్ద పైసలు కంప్లీట్ శాలరీ ఆమె అది నమ్మకం ఉంచడమే కదా ఎప్పుడు ఇట్లా ఎప్పుడు నేను ఇది పాటించు మాక్యం పాలన వచ్చింది మా మా ఫాదర్ దగ్గర తెలియజేసుకున్నా సీక్రెట్ అయినా అంటే ఎవ్రీ మంత్ శాలరీ రాగానే ఒక అమౌంట్ అంతా తీసి మా మమ్మీ చేతికిచ్చేసి ఈ నెల నువ్వు దీంతోనే ఖర్చు చేసుకోవాలా ఏదే ఖర్చు పెట్టాలంటే ఆమె ఎంతో జాగ్రత్తగా నన్ను ఎంత క్యాలకులేషన్స్ చేశారు దాన్ని పనిచే మా మమ్మీని చాలా క్యాలకులేషన్స్ చేసి ఎంత ఖర్చు పెట్టాలి అంతే ఖర్చు పెట్టి దాన్ని మంత్ ఎండ్ వరకు ల్యాగలేదు అట్లా పెద్ద ఫ్యామిలీ ఐదు మంది అన్నదములము ఒక అక్క మాకు అందరినీ అట్లా పెంచింది అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గా చనిపించారు ఇద్దరు అట్లా నమ్మిక మా ఫాదర్ ఆయన నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కొంత డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే కొన్నిసార్లు నేను ఈ రోజు కూడా అడుగుతాను మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత మనది అంటే చెప్పలేదు ఆయన నాకు తెలుసు అది బహు సున్యాసము ఎందుకో తెలుసా ఇప్పుడు ఉదాహరణకి రేషన్ షాప్ కి పోయి అన్ని కొనుక్కొస్తావు లేక గ్రాసరీ స్టోర్స్ కు నువ్వు ఏ సాధారణంగా వెళ్ళిపోతావు బిగ్ బజార్ టీ ఏదో ఒక దానికి అక్కడ వస్తులన్నీ కొనుకొచ్చినాక వాడు పెద్ద రిసి పెద్దగా ఉంటుంది అది రిబ్బన్ లాగా ఆ ఒక్కటి చెత్తబుట్టల పడేస్తే నేను పోయి చెత్తబుట్టలకి వెళ్ళి చూస్తా నాకు తెలుసు ఎంత ఖర్చు అవుతుందో ఎందుకంటే మగవాడు అట్లా ఉంటాడు ఎప్పుడు ఆడవాళ్ళకి ఏంది గ్రాసరీస్ ఉంటే చాలు వండడానికి చాలు అంటారు ఇవన్నీ చెత్త ఎందుకు పడేస్తారు మగవాణి పర్సనాలిటీ ఏంటంటే వాడి హృదయము ఎట్లా ఎంత ఖర్చు అవుతుందో క్వశ్చన్స్ వేస్తే అనుమానము నమ్మకం అని అడుగుతారు నమ్మకం ఉంది కానీ నేర్చుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది నెల నెల ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు దేవుని వాక్యం ఒక నేను చూపించండి నీ రాబడి ఫస్ట్ నీ సంపాదనలో నువ్వు సరే పాత నిబంధన కాలపు జీవంలో ఉంటుందేమో దశమ భాగం దేవునికి అనిపిస్తావు కృత నిబంధన కాలంలో అంటే భాగం కంటే ఎక్కువ లేక నీ ఇష్టం ఉన్నంత నీ హృదయానుసారంగా వాక్యం కాబట్టి దారులంగా దేవునికి ఎంత కాలం అంత సేవకు అప్పగిస్తావు కానీ యోస గురించి నేర్చుకున్నాము ప్రతి సంపాదన ప్రతి వచ్చిన రాబడిలో ట్వంటీ సేవ్ చేయమని చెప్పిండు యోస అది నేను చూపించాను నీకు వాక్యం ఎవ్రీ మంత్ నీ శాలరీలోకి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ సేవ్ చేయాల ఖర్చు పెట్టక ముందే కాబట్టి నమ్మకం ఉంచాలా మనుషులలో ముఖ్యంగా కుటుంబాలలో చాలా ప్రాముఖ్యమైంది లేకుంటే అనుమానం ఇస్తూ అయితే సరే నేనున్నది మెల్కి సిదక్ మా సిస్టర్ ఇంకా మా హస్బెండ్ మిస్సెస్ ఇంకా లేవీ యాజకత్వంలోనే ఉంది ఎందుకంటే వాళ్ళకి అసత్యం బయలుపరచబడ్డది ఎన్నిసార్లు టీచింగ్స్ ఇచ్చినా అది కొంచెం కఠినంగా ఉంటుంది అన్నట్టు ఆ స్పిరిట్ లేవి యాచకత్వం నశంబ భాగంలో సంఘానికి ఇస్తుంది ఇవని కానీ నేను అనేక ప్రాంతాలలో సేవకు వెళ్తా ఉంటాను వేలు వేలు ఖర్చు అవుతుంది సేవకి పెట్రోల్ వేయాలంటే ఒకసారి ఐదు వేలు ఆరు వేలు ఆహారం కొనాలా మనుషులు కొనదా దాని తర్వాత పేద పాసాలకు ఇచ్చి రావాలా థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఇవ్వాల్సి వస్తాయి అంటే దశమ భాగం కంటే ఎక్కువ నేను దేవుడి సేవకి ఇవ్వాలని ఆశపడుతున్నాను అది జరుగుతుంది నాకు క్రమంగా ప్రతి ట్రిప్పులో తనకు కూడా తెలుసు నేను అట్లా చేస్తున్నా అనేసి తెలుసు సేవకే ఇస్తున్నాడు సేవలో పేదవాళ్ళకి ఇస్తూ ఉంటాడు అవి కాబట్టి నీకు లాభ ప్రాప్తి కలగల వెలితి ఉండద్దు అంటే లాభ ప్రాప్తికి వెళితి ఉండద్దు అంటే ప్రాఫిట్కి వెళితి ఉండద్దు ప్రాఫిట్కి లాస్ కలవద్దు కాబట్టి తన భర్త ఆ రీతిగా ఆమెను అందుకే అతనికి లాభ ప్రాప్తి కలుగుతుంది అనే విషయం కను జ్ఞాపనం చేయబడుతుంది అనుభవపూర్వకంగా నేను చూస్తున్న వాక్యాన్ని పన్నెండవ వర్షం చేయండి ఆమె తాను బ్రతుకు దినవులన్నీయు అతనికి మేలు చేయను కానీ కీడు కీడు ఏమీ చెయ్యదంట ఇది కష్టం కదా స్త్రీ భార్య తాను బ్రతుకు దినవులన్నీయు భర్తకి మేలు చేస్తుందంట కానీ కీడు చేయదంట ఈ వాక్యం పాటించిన స్త్రీని దేవుడు ఆశ్రదించడా తప్పక ఆశీర్దిస్తాడు భర్త రక్షణ ఉండాలనేసి కోరిత రాష్ట్రపతి గల పౌలు జ్ఞాపం చేస్తుంటాడు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందక్కడి నుంచి నేను చెప్తున్నా అదే హవ్వ ఆదాంకి సపోర్ట్ చేసేది కదా పదమూడవ వర్షం చూడండి ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదుకును తన చేతి ధర వాటితో పని చేయును ఉత్తగా కూర్చోదిమే ఇంటి దగ్గర అనేది పాయింట్ నేను చెప్పాడు స్త్రీలు నా దృష్టిలో వృత్తగా కూర్చోవద్దు ఇంట్లో ఎందుకు అంటే నేను ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను ఓడిపోయిన తర్వాత వృత్తగా పొద్దున్నేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము దాని తర్వాత వంటలు అన్ని ఇల్లంత కుదుర్చుకుంటాము ఊడ్చుకుంటాం చల్లుతాం ఇంటి ముందు ముగ్గు అన్ని చేసుకుంటాము బట్టలు ఉతుకుతాము బట్టలు ఆరేస్తాము అన్ని బాగానే ఉన్నాయంటే అవి కానే కావు అవి అవి రొటీన్ రోల్స్ చెయ్యాలా తప్పదు కాబట్టి చేస్తున్నావు ఎందుకు వరకు అంటే కుటుంబం ముందుకు వెళ్ళాలా కాబట్టి కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది పదమూడవ వర్షంలో భర్తకి సపోర్ట్ చేయడం ఏంటంటే వాడికి వచ్చే లాభానికి నువ్వు యాడ్ చేస్తున్నాను ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదక్కును చెప్పండి ఇది రోజు నువ్వు వంట వండుకునే వస్తువులు ఇవి గొర్రెబొచ్చు అవిసనార ఆమె తాళ్లు చేస్తుంది అంత తాళ్లు బ్యాగ్స్ చేస్తుందో ఏదో సపోర్ట్ చేసుకుంటుంది వాటిని వెదిక్కి వెదుగుతుంది ఎక్కడనో పోయి తెచ్చుకుంటుంది ఏదో అటు జంగుల్లో ఏడన్నో పోయి తెచ్చుకుంటుంది దగ్గర కులాలలో పోయి తెచ్చుకుంటుంది గొర్రెలు ఉంటే గొర్రె బొచ్చు అంతా జమ చేస్తుంది చేసి వాటితో ఏదో పని చేస్తుంది పని చేయను అనుందా వాటితో పని చేయను అంటే ఆమె బిజినెస్ చేస్తుంది నేను అదే పాయింట్ చెప్తున్నా తర్వాత పద్నాలుగో విషయం చూడండి వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చును అసలు కదా ఇంతగా పని చేస్తుంది ఇస్త్రీ అనేది నేను చూసినప్పుడు నేను మా మమ్మీ విషయాన్ని ఎప్పుడు సాక్ష్యం ఉంటాను ఆమె బహు భయంకరంగా కష్టపడదు నా లైఫ్ అంతా లాస్ట్ మినిట్ ఇంకొక టూ డేస్ ముందు చనిపోక ముందు కూడా నేను పోయి చూడిపోయినప్పుడు తినవా అన్నది ఆ తినొచ్చినంటే మళ్ళా పని మనిషిని పిలిచి అమ్మ కొంత తీసుకొని రా తిన చనిపోయే టైంలో కూడా ఒక టూ డేస్ ముందు చనిపోక ముందు కూడా ఆ శరీరంలో అంత బలీనత కూడా ఆహారం తీసుకోమని చెప్తుంది తినిపోయమని చెప్తుంది అంటే అట్లా ఉంటారు అన్నట్టు వీళ్ళు స్త్రీలు వీళ్ళు అలిసిపోదంటే ఎంతో దూరము భర్త వరకు పోయి ఆహారం ఇస్తుంది అని తన కుటుంబం వరకు ఎంతో దూరం పోయి ఆహారం ఇస్తుంది అయితే కొంచెం కష్టము ఈ వాక్యాలు ధ్యానించడం బట్ నేను అనేది ఏంటంటే ఇందులో జీవం ఉంది కదా ప్రతి వాక్యంలో జీవం ఉంది దీన్ని నువ్వు పాటించినప్పుడు నీ జీవితంలో విశేషమైన అద్భుతాలు విశేషమైన మేర్లు నీకు కలుగుతా ఉంటాయి చూడండి పదైన వచ్చిన ఆమె చీకటితోనే లేచి ఎంత చీకటి చెప్పండి చీకట్టితోనే అంటే నీకు తెలిసి ఎప్పటి వరకు చీకటి ఉంటుంది ఫోర్ థర్టీ వరకు ఉంటుంది చీకటి 5 నుంచి మెల్తూరు బయటకు వస్తాడు ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి చలికాలము సిక్స్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ అయినా చీకటి ఉంటుంది సరే సాధారణంగా అనుకుందాం ఫోర్ థర్టీ కి లేసిందేమో దాని తర్వాత ఏం చేసిందేమే తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును అంత గడిగా కష్టం కదా తర్వాత తన పని కత్తెలకు బత్తెము ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీ అందరి దగ్గర మెయిడ్ సర్వెంట్స్ ఉండాలా అని వాక్యం చెప్తుంది మీ ఇంట్లో పని మనుషులు ఉండాలంట అబ్రామ్ దగ్గర మూడు వందల మంది మగవాళ్ళు ఉండే పని అంటే వారి భార్యలు వారి పిల్లలు ఊహించుకోండి ఆయన పెద్ద ఒక పెద్ద ఏమంటామో దాన్ని ఒక పెద్ద లేక ఒక విలేజ్ ఒక ఒక గ్రామం లాగా కదా అబ్రామ్ చుట్టూ మూడు వందల కుటుంబాలు అంటే నాగిలసారికి ఒక గ్రామానికి ఈరోజు నుంచి ఒక వంద ఇంట్లు ఉంటాయి మూడు వందలు అంట కనీసం మూడు నాలుగు గ్రామాలు కలిసినంత పెద్ద స్థలం ఉండి అయినకి ఆ బ్రాహ్మణు ఇక్కడ ఈ స్త్రీ కూడా అంతే ఆమె ఆమెనే పొద్దునే లేస్తుంది ఈ పని కదా పనులు లేచి వండొచ్చు కదా ఆమెనే లేస్తుందంటే పనులకి ఇంకెంత లెసను మా యజమానరాలు ఇంత పొద్దునే లేచి అంత వంటలు వండుతుందంటే మేము చూడండి ఈ లోకానికి వెలుగు అంటే అర్థం అదే కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లా వెలుగుతున్నావు ఈ లోకంలో అందరు గమనిస్తూ ఉన్నారు నిన్ను మా ఫాదరు త్రీ థర్టీకే లేసేటోడు త్రీ థర్టీ ఫోర్కే లేసేటోడు నన్ను అతనితో పాటు లేపెట్టాడు అతను లేయగానే నన్ను లేపెట్టాడు ఆశ్చర్యం నాకు అందుకే అలవాటైంది మా అన్నదమ్ములు ఎవ్వరు అంత త్వరగా లేకపోతే కానీ నాకు అదే అలవాటు అయింది త్వరగా లేచేటోడిని ఈ రోజు కూడా నేను చిన్న త్వరగా లేస్తా అలారం పెట్టుకున్నా పెట్టుకోకున్నా వాటి అలారం పెట్టుకున్నా దానికంటే ముందే లేస్తా నేను లేచి బ్రష్ చేసుకున్నట్టే అలారం వాగుతూ అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు ఈ వాక్యం బహు ఆశ్చర్యంగా ఉంది ఆలస్యంగా పండుకుండేవానికి దరిద్రం వస్తుందని ఉంది వాక్యం అంటే ఆలస్యంగా లేసేవాడికి నైట్ తెల్లవారికి ఎవరైతే ఆలస్యంగా లేస్తారో వాళ్ళకి దరిద్రం వస్తుంది వాక్యం అంటే అవన్నీ ఎందుకు నియమాలు పెట్టిండు దేవుడు త్వరగా లేచి పరిగెత్తాలా ఈ లోకంలో నీకు చాలా కొంత టైమే ఉంది నువ్వు త్వర నీ పండ్లు ముగించుకోవాలా ఆయన ప్రణాళికలు కొనసాగాల ఆయన నీ కొరకు ఏమేమి సిద్ధపరచుండో అవి తగిన సమయంలో నెరవేరాలా అంటే నువ్వు త్వరగా ట్యూన్ అయిపోవాలా వాటన్నిటికీ ఒక టైం టేబుల్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలా నేను చెప్తా ఉంటాను ఆఫీస్ లో పిల్లలు ఆహారం వాళ్ళకి క్యాంటీన్ లో ఫుడ్ సరిగా లేదని అని బాధపడుతుంటే నేనన్నా రే ఒక టైం టేబుల్ ఎట్టండి సోమవారం ఇడ్లీ మంగళవారం దోశ బుధవారం బ్రేక్ అది చపాతి గురువారం ఉప్మా అట్లా బ్రేక్ఫాస్ట్లకి టైం టేబుల్ పెట్టుకోలేమా ఐదు రోజులకి ఐదు రోజులకి అదే రీతిగా లంచ్ సోమవారం ఒక కూరగాయ ట్యూస్డే ఒక కూరగాయ వెన్స్డే ఒక కూరగాయ పెట్టుకోవచ్చు కదా అట్లా షెడ్యూల్స్ ఇట్లా ఇట్లా ఐడియా ఇస్తే ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పుకోండి నీకు వండిందే గొప్ప ఇంకా మన దానికి టేబుల్స్ అంటే మన పరిస్థితి ఏమైతే చూడాలి ఇది ఎవరికి రావాలి ఆలోచన వాక్యం ప్రకారంగా స్త్రీకి రావాలనుంది ఆమె చీకటి లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచను తన పనికతలకు బతము ఏర్పరచును ఆమె బ్రతకలే కదా పిల్లలు కూడా అమ్మాయిలు మెయిడ్ సర్వెంట్స్ ఎంతమందో తర్వాత పదహార వస్తుంది ఆమె ఎంతగా కష్టపడుతుంది ఆమె పొలమును చూచి దానిని తీసుకొనను తాము కూడబెట్టిన ద్రము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును భర్త ఎక్కడో బిజినెస్ చేస్తున్నాడు కానీ ఈమె ఏం చేస్తుంది గొర్రె బొచ్చుతో బిజినెస్ చేస్తుంది అవిసనారతో బిజినెస్ చేస్తుంది దాని తర్వాత పొలం కొంటుంది దాని తర్వాత తను ఆ గొర్రె బొచ్చుతోని అవిసనారతో సంపాదించుకున్న డబ్బుని కూడబెట్టి ద్రాక్ష తోటను ఒకటి తయారు చేసింది పొలంలో చెప్పండి ఎంతమంది స్త్రీలు ఇప్పుడు నాకు అక్కడ అజీజ్ నగర్ ఒక సిస్టర్ చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది ఆమె ఆల్రెడీ ఒక ఇంట్లో ఉంటుంది ఇంకొక ల్యాండ్ కొన్నది ప్రార్థన చేస్తుంది నేను ఇప్పుడు డబ్బులు కట్టనికి పోతున్న బ్రదర్ ప్రార్థన చేయాలి నాకు అనిపించింది ఈ వాక్యము నువ్వు చదువుకున్నా చదువుకోకున్నా పాటిస్తే నీ మట్టుకుని నీకు వస్తుంది లాభం అని ఇటుకలు మోసాడుది ఇటుకలు మోసి ఒక ఇల్లు ఆల్రెడీ ఉంటుంది కొన్నది ఇప్పుడు ఇంకొక ల్యాండ్ కొన్నది చెప్పింది ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి అవుతాం స్టోరీ ఇంకా ఎక్కువనే చేస్తున్నారు కదా విశ్వాసంలో కొంతకాలం క్రింద కూడా నేను చూపించిన కయను విషయంలో కయను సొంత అన్న తమ్ముడిని చంపి దేవుని సన్నిధిలోకి వెళ్ళి వెళ్ళిపోయిండు ఆయన అనుగ్రహం పోగొట్టుకున్నాడు దేవుని తృణీకరించిండు ఆ శపముంది సైని మీద కైను షపు శపితమైన వాడు సంతతి అంత శతమైంది అటువంటి వాడు ఒక పెద్ద పట్టణం కట్టి దానికి తన కుమారుని పేరు పెట్టిండు ఇనాక్ ఆయన కుమారుని పేరు బైబిల్లో ఇద్దరు ఈనాకులు ఉంటారు నోవా తాత లెమేకు తండ్రి ఇనాకు తండ్రి పేరు మెతుసెల కైను కొడుకు పేరు కూడా ఈనాకే అదే ఇనాకు అనే పేరు పెట్టిండి ఆ పట్టణానికి కైలు చూడండి శపించబడ్డవాడు ఓ పెద్ద పట్టణం కడితే రక్షించబడ్డ నేను ఏం కట్టినాం చెప్పండి గుడిసెలనే ఉంటున్నాం ఇంకా కిర ఇళ్ళలోనే ఉంటున్నాం మనం అంటే ఈ ఈ వాక్యాన్ని మనము ప్రాక్టీస్ చేయలే ఉత్తర్ విన్నాం కానీ నువ్వు కూడా పెట్టాలా ధనము కూడబెట్టాలా కూడబెట్టి సపోర్ట్ చేస్తుంటే ఫ్యామిలీ కొనసాగుతుంది ఇది ముఖ్యంగా స్త్రీ గురించి చెప్పబడ్డ వాక్యం కదా ఇదంతా ఎట్లా వచ్చి పదిహేడో వచ్చం చూడండి ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయనంటస్ట్ ఇయర్ కదా బాగు కష్టపడుతుంది అంటే తర్వాత చూడండి ఆమె ఎటువంటిది పదిహేను వచ్చాం తన వ్యాపార లాభం అంటే బిజినెస్ చేసింది లేడీ తన భర్త ఇంకొక బిజినెస్ చేస్తుండో ఏం చేస్తున్నామన్నది తెలియదు కానీ ఈమె మటుకు వ్యాపారం చేస్తే దాని నుంచి వచ్చింది లాభం తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటే ఏంటంటే చీకటి కాలంలో ఆమె దీప ఏ కొరత ఉండదు అని చెప్తున్నాడు ఆమె అనుభవం చేత తెలుసుకుందంట ఏంటంటే నేను సంపాదించి లాభము చివరు వ్యాపారం చేసి లాభం కూడగడితే కష్టాల కాలంలో నేను ఇంకా వెలుగుతూనే ఉంటాను అని అనుకుంటే ఈరోజు లేదు కష్టపడిన వారు శ్రమల కాలంలో దుఃఖంలో మునిగిపోతూ ఎందుకంటే వాళ్ళకి ఏ ఆధారం ఉండదు ఎవరు దగ్గర పోయి పైసలు ఎవ్వడి ఇవ్వడు ఆమె ఎంత కష్టపడుతుంది ఇక్కడ చూడండి పంతొమ్మిది వర్షంలో ఆమె పంటను చేత పట్టుకును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును అంటే విడదీస్తుంది అంట విత్తనాలు అష్టం కదా ఇదే కాదు ఆమె బిజినెస్ చేస్తుంది కష్టపడుతుంది పొలం నాటించింది భూమి కొన్నది పొలం కొన్నది దాంట్లో ద్రాక్ష తోట నాటింది చెప్పండి ఎంతమంది చేస్తున్నారు చెప్పండి మన సిస్టర్స్ బ్రదర్సు పంతొమ్మిదో వర్షం ఆమె పంటను చేత పట్టుకును తన వేలుతో కదురు పట్టుకొని బడుకును ఇరవచ్చడంలో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆమె ఆమె ఎన్ని పనులు చేస్తుందని చెప్తుంది ఇక్కడ దీనులకు తన చెయ్యి చాపులు దరిద్రులకు తన చేతులు చాపులు అంటే దీనులకి ఒక చెయ్యి చూస్తే దరిద్రులకు రెండు చేతులు ఇస్తుంది రెండు చేతుల సహాయపడుతుంది అది ఆశ్చర్యం కదా ఇరవై ఒకటో తన ఇంటి వారికి చలి తగుల్నని భయపడదు ఆమె వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించి ఉన్నారు చెప్పండి రక్షింపబడ్డవారా కదా వీళ్ళంతా రక్తవర్ణపు దస్త వస్త్రం అంటే నీతి వస్త్రాలను ధరించుకున్నవారు రక్షింపబడ్డవారు వారికి చలి తగలదు మీకు మనకు తెలుసు చలి అంటే సర్పంలని వారికి ఎటువంటి శత్రువు నుంచి ఉపద్రవం రాదు ఆమె భయపడదంట వాళ్ళకి ఏం కాదలే అని ధైర్యంగా ఉంటుందంట ఇరవై రెండవ వచ్చి ఆమె పరుపులను సిద్ధపరుచుకును బట్టలు సన్నని నార రక్తవర్ణపు వస్త్రములు చర్చికి సంబంధించిన దాకా లేదా వారికి ఏ విధంతా చర్చి ఇట్లా పనిచేయాలని చెప్తుంది ఒక స్త్రీ మనం ఫిజికల్ లేయర్ లో చూస్తున్నాం స్పిరిచువల్ లేయర్ లో చర్చ్ ఇట్లు అర్థం చేసుకుంటున్నాం వాళ్ళ ఇంకా పోలే మనము ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని వద్ద పేరు గడిన వాడేయుండును ఇది యోబు సంబంధించిన విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాం కానీ మనకు తెలిసిన కాడికి యోబు భార్య గురించి అయితే అట్లా చెప్పాలి యోబు గవిని వద్ద కూర్చుంటే అందరూ ఆయన దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని పోయేటోళ్ళంట గవిని అంటే సిటీకి ఎంట్రెన్స్ అన్నట్టు పెద్దలతో కూర్చుంటున్నట్ట తన భర్త ఆమె నారబట్టలు నేయించి అమ్మును అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును ఏమే బిజినెస్ చేస్తుంది లేడీ ప్రవ్వా నేను కూడా ఇట్లా చేయాలా ప్రవ్వా అన్న ప్రార్థన నేను వినడా తప్పగా వింటాడు దేవుడు ఇది నాకు అర్థమైంది ఈరోజు వాక్యం ప్రవ్వా నేను కూడా పని చేయాలా నాకు కూడా జ్ఞానం ఏం పని చేయాలా ఏ బిజినెస్ చేయాలా ఏ ఉద్యమం చేయాలని ఆఫీస్ లో పని చేయాలా లేక నేను ఇంటి ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఖచ్చితంగా దేవుడి నీ ఆశ్చర్యంగా లేవనెత్తాడు తర్వాత చూడండి ఇరవై బలములు ఘనతయు ఆమెకు వస్త్రములు బలము ఘనత ఆమెకు వస్త్రములు ఆమె రాబవ కాలము విషయమై నిర్భయంగా ఉండను నేను ఇది ఒకటి నేర్చుకున్నా నీకు ఎన్ని స్కిల్స్ ఉంటే అంత ధైర్యంగా ఉంటావు నీకు స్కిల్స్ ఉంటే ఉద్యమం లేకుండా ఇంటి దగ్గర కూర్చొని అంత డబ్బు సంపాదిస్తావు దానికంటే ఇంకెక్కువే సంపాదిస్తావు నేను చాలా మంది చేస్తాను ఇంటి దగ్గర ఉండి ముప్పై వేలు సంపాదిస్తున్నారు తెలుసా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకుంటారు వాళ్ళు ఇస్తారు హెచ్డిఎఫ్సి ఆ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎం కాలింగ్ ఫ్రం హెచ్డిఎఫ్సి సార్ కంగ్రాచులేషన్ సార్ మీ పేరున లోన్ శాంక్షన్ అయింది సార్ మీకు ఇష్టం ఉందంటే చెప్పండి సార్ నేను మీకు లోన్ అరేంజ్ చేస్తాను జస్ట్ ఫోన్ చేయాల వాడు నాకు ఇష్టం ఉంది చెప్పండి అంటే ఇమీడియట్లీ రాసుకుంటే వాడి నంబరు మీ పలాని వ్యక్తికి లోన్ అవసరం ఉందంటే అనేసి ఆ లోన్ నంబరు ఆ ఫోన్ నంబరు హెచ్డిఎఫ్సి అథారిటీస్ కి ఇస్తే వాడు వాడికి ఫోన్ చేసి వాడికి లోన్ ఇస్తాడు నీకు నెలకి ఎన్ని సక్సెస్ఫుల్ కాల్స్ చేసినావో అంత డబ్బు నీకు అట్లా కొంతమంది ముప్పై వేలు ఇంటర్వ్యూకి వచ్చి ముప్పై రూపాయలు అంపేస్తాడు మా చోటల్లో ఒక అమ్మాయి జాబ్ లేదు భర్త తాగి చెడిపోతున్నాడు మొత్తం చెడగొట్టుకుని హెల్త్ రోజు వచ్చి కష్టం ఉంది పరిస్థితి నాకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఇట్లా నేను ఏదన్నా ఆన్లైన్ ఏదో చేసుకొని బతుకుందామని అనుకుంటున్నా అంటే నా దగ్గర ఒక మంచి కంప్యూటర్ ఉంది డెల్ కంప్యూటర్ చాలా కాస్ట్లీ అరవై వేలు నుండి అది నేను ఎట్లా వాడతలేను అది పోయి మొత్తం ఆ కంప్యూటర్ స్క్రీన్ సిపియు కీబోర్డు మౌజ్ అంతా తీసుకుపోయి ఆమెకిచ్చిన పెట్టుకొని వాడుకోవాలి కానీ ఇది నేను అర్థం కాని క్రైస్తవ జీవితంలో ఏంటంటే నేను అంతగా దాన్ని సాక్రిఫైస్ చేసి నా సొంత కంప్యూటర్ ని కాస్ట్లీ కంప్యూటర్ని పోయిస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని వాడుకోకపోతే బహు దుఃఖం అనిపిస్తారు తిట్టాలన్నా ఏం చేస్తా అని ఈ రోజు కూడా ఎక్కడ వచ్చిన గొంగలు ఎక్కడైంది జీవితం మొన్న ఫోన్ చేసి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది శాలరీ తీసుకొని ఆరు వేల రూపాయలు ఏమో కొటేషన్ ఆయన చెప్పండి ఈ వాక్యాన్ని పాటించే వాళ్ళ జీవితంలో కొద్దు ఉండగానే ఉంది కదా లాక్డౌన్ లో నేను ల్యాప్టాప్ అది కంప్యూటర్ పోయి ఇచ్చినా డెస్క్టాప్ పోయి ఇచ్చినా ఈ రోజు వరకు దాన్ని వాడకోకుండా దాని నుంచి ఏమి నేర్చుకోకుండా సోమరిలాగా ఉంటే ఎట్లా చెప్ప ఒక బిజినెస్ చేసిందే కాదు తన కుటుంబాన్ని పోషించిందే కాదు తన ఇంటి వారిని పట్టించుకున్నది అదే అసలు కాదు దాని తర్వాత బిజినెస్ చేస్తూ రకరకాల బిజినెస్లు చేస్తుంది నార అమ్ముతుంది రక్తవర్ణపు బట్టలు అమ్ముతుంది పరుపులు అమ్ముతుంది దాని తర్వాత పొరపొచ్చతో ఏదో చేస్తూ ఉంది అవిసనారతో తాళ్లు చేస్తుంది అన్నీ చేస్తుంది బిజినెస్ చేస్తుంది ఆ వచ్చిన డబ్బు లాభంతో పొలం కొన్నది దాంట్లో ద్రాక్ష తోటే వేసింది అవి కాకుండా పేదవాళ్ళకి సహాయపడుతుంది దరిద్రులని ఆదరిస్తుంది ఆశ్చర్యంగా జీవితం ఇవి కాక చివరిగా వాక్యాన్ని ముగిస్తున్నాను ఇరవై ఆరో జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశమైన పూజించింది ఇది సేవ చేస్తుంది వాక్యం కూడా చెబుతున్నాను జ్ఞానము కలిగి తన నోరు కృపగల ఉపదేశం ఆమె బోధించను ఇతర స్త్రీలకు కూడా చెప్తుంది ఎట్లా బిజినెస్ చేయాలా కృప ఉంటేనే కదా నువ్వు ఈ లోకంలో అభివృద్ధి పొందగలవు తన పిల్లలని తన కుటుంబీకులందరినీ జాగ్రత్తగా గమనిస్తుందంట ఒక ప్రొఫెసర్ లాగా ఇరవై ఏడవ వచ్చి ఆమె ఇంటి వారిని ఇంటి వారి నడతలను బాగోగా కనిపెట్టను తర్వాత పని చేయకుండా ఆమె భోజనము చేయదు డైటేషన్ ప్రాబ్లమ్స్ రావు కదా పని చేస్తేనే వాళ్ళకి ఫిజికల్ గా టైర్డ్ అయిపోతుంది శరీరానికి ఎంత అవసరమో అన్ని ఎనర్జీ అంత ఆహారం డైజెషన్ ఉంటుంది యాక్టివ్ గా ఉండేవాళ్ళకి ఆమె కుమారు లేచి ఆమెను చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెరిమిటి ఆమెను పొగడను ఇది ఎంటైం కదా అట్లా పొగడను యేసు ప్రభు ఒక రోజు చర్చని అట్లా పొగడాల నిష్కలంకంగా పరిశుద్ధంగా ముడత మచ్చ లేని దాని బలే నా కొరుకు నువ్వు జాగ్రత్తగా జీవిస్తేవి అనే సాక్ష్యం ఇవాళ అర్థం చేసుకుంటాం ఈ వాక్యం అందము మోసకారము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యగును గౌనుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును నువ్వు ఏం పనిచేసిన విలోకంలో చివరికి ఆ పనులు నీ గురించి సాక్షిస్తాయి ఈ వాక్యము అర్థమైతే దాని ప్రకారంగా జీవిస్తాం దాని ప్రకారంగా జీవిస్తే ఈమె ఏ రీతిగా ఐశ్వర్యవంతురాలైందో ప్రతి విషయంలో తన కుటుంబం పట్ల తన బిజినెస్ పట్ల తన పొరుగువారి పట్ల పేదల పట్ల దరిద్రుల పట్ల దాని తర్వాత సంగం సంఘం పట్ల బోధిస్తుంది ఏమే హరి ఎంత కష్టపడుతుంది స్త్రీ ఓహో భయంకరంగా కష్టపడుతుంది ఏమే ఉదయం లేస్తూనే తెల్లారి లేచి సాయంత్రం వరకు ఎంత కష్టపడుతుంది మేము లాస్ట్ ఈ వాక్యం ప్రకటిస్తుంది ఇంట్లో అందరికి భోజనం సిద్ధపరుస్తుంది పని వాళ్ళకి బత్తెంబారం చేస్తుంది గోరెబొచ్చు కట్ చేపిస్తుంది లేక ఆయమనే కట్ చేస్తుందో తెలియదు అవిసనారా జమ చేస్తుంది దాంతో ఏమో బట్టలు కడుతుంది తాళ్లు కడుతుంది ఆ రకరకాల వస్త్రాలు ధరించి తయారు అవి అమ్ముతుంది వర్తకులకు వచ్చిన డబ్బుతో ల్యాండ్ కొన్నది పంటలేసింది ఆశ్చర్యం కదా పేదవాళ్ళని ఆదరించింది చివరికి వాక్యం చెప్తుంది పిల్లల్ని ఎట్లా పెంచింది వారి నడతలు కనిపెడుతుందంటే వీళ్ళు ఎట్లా జీవిస్తుండే వీళ్ళు ఏం తప్ప పనిచేస్తున్నాడు కుమార్తెలు ఎట్లా జీవించి గమనిస్తా చర్చి ఇట్లా ఉండగలదా ఒక చర్చ్ పెళ్లి కుమార్తె లాగా వధువు లాగా ఏసు ప్రభు పక్షంలో ఇట్లా జీవించగలిగితే చర్చి ఎంత బాగుండును ఒక కష్టం అది అంతకంతగా చెడిపోతూనే ఉంది చర్చి ఎందుకంటే ఎవడు వింటారంటే చెప్తలేడు వాక్య చెప్పేటువంటి దగ్గర రాణిస్తలేడు ప్రార్థన చేస్తాం పరశుద్ధు వగుతాయి వా మీకు వదనాలైనా ఆత్మల వివేచన గురించి మీరు మాట్లాడుతున్నారు మనిషి నరుడు ఏపాటి వాడు వాడిని దర్శించటప్పుడు అని మీరు మాట్లాడుతున్నారు ప్రభావ దేవదూతల కంటే కొంచెం తక్కువగా వాడిని తయారు చేస్తున్నారు మీరు ఎంతో వైభవంగా వాళ్ళు వాడికి ఎన్నెన్నో అనుగ్రహించారు ఎందుకంటే వాడు మీ స్వరూపంలో తయారు చేయబడ్డవాడు ఎంతో ప్రాధాన్యత చేరు ప్రభావ కంటే దేవదూతలను పక్కకు పెట్టేసి మీ యొక్క సింహాసనాన్ని పక్కకు పెట్టేసి మనిషి కొడుకు ఈ లోకల్ దిగి ఇంత గొప్ప దేవుడు మమ్మల్ని ఎంత స్పెషల్ గా మీరు ప్రేమించాలి ప్రతి దశలో మమ్మల్ని మమ్మేమే కనుక్కోవాలా మనిషి వాడిని వాడే కనుక్కోలేకపోతుంది ఈరోజు బ్రహ్మ మీరు చెప్పాల్సి వస్తుంది మా ఇవన్నీ చూసుకో మంచి ఎట్టుంటాడ బైబుల్లో ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ మేము ఎట్లా జీవించాలా అనేది నేర్పిస్తుంది బ్రహ్వా కేవలం ఒక స్త్రీ గురించే కాదు పురుషుడు కూడా జీవించాలా వాడు సోవరిలాగా జీవించద్దని చెప్తుంది వాక్యం ఎన్ని రకాల పనులు చేస్తున్నారు మనుషులు ఈ స్త్రీ ఏ రీతిగా పనులు చేసింది అన్ని చూపించినా నాకు ఈ రోజు మేము అట్లా చేయాలప్పుడు కూడా రకరకాల పనులు చేయాలా ఆఫ్ ఇన్కమ్ కాదు పది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మేము సంపాదించుకోవాలి ఇక సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తన భర్త ఇన్కమ్ కాకుండా తను గొరె వచ్చితో బిజినెస్ చేసి ఇన్కమ్ సంపాదిస్తుంది అవిసారక ఇన్కమ్ సంపాదిస్తుంది పొలంలో ద్రాక్ష పనులు వేసింది ద్రాక్ష ద్రాక్ష రసం చేసిన వల్ల దాని మీద ఒకదాన్ని వెంబాడు ఒక దాన్ని వేంబాడు ఒక దాన్ని ఎన్నో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తయారు చేసుకుంది ప్రవ్వ ఆమెకి ఎప్పుడు కూడా కొడుగు ఉండదనేసి ఆమె సాక్షిస్తుంది యేసూ బ్రవ్వానం మీరు ఇచ్చినారు దీన్ని పాటించాలా మీ కొడుకు సాక్షిగా జీవించాలి పుట్టిన వారిని అందరిని ఆశ్రయించి ఆ స్త్రీ వాళ్ళు జీవించేలాగానే ప్రేరేపించమని యేసు క్రీస్తున్నామంగా ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ ఈ శ్లోకం ప్రభావ పరిశుద్ధ మీకు వందనాలు ఈ ప్రభావం ఏసు వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా ఏసీ అమ్మికి ఎంతో వేలాది వందనాల ప్రభా వాక్యాలో నీరు కట్టి ఫలింపు కృపగల తండ్రి గొప్ప రాజ్యమ్మికి ఎంతో వేలాది మీ యొక్క కృప చేత మీ యొక్క చేత ప్రభా ఈ లోకంలో జీవించాలా అనేక ఆశీర్వాదులు పొందుకొని ప్రభావం మేము కట్టించాలా ప్రభావ ఫలించాలా ప్రభావ అభివృద్ధి చెందాలా ప్రభావం వాక్యరీతిలో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు వేసే ప్రభా నిర్లక్ష్యమైన జీవితం ఉండకుండా రాజా పెందలకాయ లేచే ప్రభా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా చురుకైన ఆత్మ చేత ప్రభ నడిపింపబడనా ఆత్మలను వివేచిస్తేసే ప్రభా ఆ యొక్క రాజా గిఫ్ట్ ని పొందుకొని ప్రభా ఈ లోకంని మీ నామంని మహిమపరుస్తూ మేము ముందుకు నడిపింపబడనా సంపూర్ణంగా ప్రభావం మీలో ఆత్మీకంగా బలపరిచి దేవా పరిశుద్ధ ప్రేమాల దేవ కృపల తండ్రి దేవా అన్ని కులేఖలైన బంధనాలు ప్రభా కృతజ్ఞత సర్వశక్తి మంతుల సర్వాధికారిధనాలు ప్రభా దేవా మరి వాక్యం చేత ప్రభా మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలి ప్రభా దేవా యజు ప్రభ ఆ వాక్యం విన్నది కాబట్టి ప్రభా మేము దాన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రభా మాకు ఎవరిడే ప్రేరేపించండి ప్రభా మేము ఏ విధంగా నడుచుకోవాలి ప్రభా మరి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా అనేకమైన మార్మల్ వాక్య బాల్ ఫైవ్ విషయం మాకు తెలియజేసినందుకు నీకు తండ్రి దేవ మేము ప్రతి పనిలో ఎవ్రీడే గుడి ప్రభా మేము చురుకుగా పనిచేయాలి ప్రభా దేవా యజు ఎందుకంటే ప్రభ నీ వాక్యం చదివిస్తుంది ప్రభా ప్రతి మేము కష్టపడాలి ప్రభా దేవాయజ్ ప్రభా ప్రతి చోట్ల మేము కష్టపడన నీ నామనికి మర్మతి ఇచ్చేవాళ్ళగా మేము జీవించడానికి మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుండీ దేవాయజు ప్రభా మేము ప్రతి లోబడి జీవించాలి ప్రభా దేవా మరి మీద మోడయ ఇంటి నడిపించని ప్రభా దేవాభ మేము నీ యొక్క చేయాలి ప్రభా దేవాయప్రభ అనేకులకు మేము సతిని ప్రకటింపచ్చాల ప్రభా మరి స్త్రీ అన్ని విధాలుగా కరెక్ట్ ఉంటే ప్రభా నీ నామకి మర్మకరంగా ఉంటుంది ప్రభా ఏజుప్రభా మరి మేము కూడా ప్రభా అన్ని విషయంలో మేము కరెక్ట్ గా జీవించడానికి సహాయపడే ప్రార్థిస్తుంది దేవా యేజు ప్రభా ఫిజికల్లోనే కానీ ప్రభా మళ్ళీ స్పిరిచువల్ లోనే కానీ ఈ వాక్యంలో చూసుకుంటే ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ గా ఉంది ప్రభా ఈక్వల్ గా ఉంది ప్రభా మరి మేము కూడా ప్రభా ప్రతి ఈక్వల్ గా ఉండటం సహాయపడడం మరి ప్రార్థిస్తుండండి దేవాయజ్ ప్రభా ఎవ్రీడే కూడా ప్రభా నీ వాక్యం చేత మాకు నడిపింపదా ఇచ్చిందండి విన వాక్యాన్ని మా హృదయాలకు ఫలింపదా ఇచ్చి మరి ప్రార్థిష్టం తండీ దేవాయజ్ ప్రభా వచ్చిన ప్రతి శోధన గద్దించి కొట్టి యసు బ్రహ్మ మీ యొక్క వాక్యం ఎవడేమా నిద్ర పలకటి పని రాయబడి ఉండాలి బ్రహ్మ ఆ వాక్యం మేము జ్ఞాపకం చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి తండ్రి దేవాయ్ ప్రభా మీరేమకు తోడ ఎందుకు నడిపించండి ప్రతి వారిని దీవించండి ఆశించితనిపండి ప్రభావ సేవకులందరినీ దీవించండి ప్రభా వారి సేవ జీవితంలో ఫలితాన్ని దయచండి ప్రభా దే వాయిచు ప్రభావ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా సలగా పెట్టండి ప్రభా రక్షించండి కాపాడండి ప్రభావ ఎంతో ప్రభా అప్పుల బాధ చేతము వీడింపబడుతున్న ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభావంలో విడుదల కొందలతండి అదే రీతిగా ప్రభా హాస్పిటల్లలో కూడా ప్రభా రకరకాల రోగాల చేత ప్రభావ ఎంతో మంది పీడింపబడుతున్నారు కాబట్టి ప్రభా వారిని కూడా మీరు తాకింబడి స్వస్థ పరిచే ప్రభా లేదా వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి వారిని కూడా ప్రభాని యొక్క కృపల జ్ఞాపకం చేసుకుంటండి లేదా ప్రతి బిడ్డను రక్షించుకోవడం ప్రభా ఏ ఆత్మ రచించుకోకుండా ప్రభా ప్రతి ఆత్మని కూడా ప్రభా దుష్టించి వారిని కాపాడం వారిని ప్రార్థి ఉంటండి ఏసే సహాయం కావాలి ప్రభా లేదా ఏ ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు కావాలి తండ్రి దేవాయజ్ ప్రభా ఎక్కడికి వెళ్ళినా ప్రభా మేము విజయం పొందాల తండ్రి దుస్తుడు ప్రభ నాదా మీద ప్రభ ప్రభా ఆ గాలంలో మేము పడక్కుంటా తండ్రి దేవ నీ వైపు చూడాలా నీ వైపు మేము నడవాల తండ్రి దేవాయజ్ ప్రభ లోకం వైపు మేము చూడద్దు లోకాన్ని మేము త్రోణీకరించుకోవాలి ప్రభ దేవాజ ప్రభ ఆత్మీయమైన ప్రపంచంలోకి మేము ఎంటర్ కావాలా ప్రభా మేము కూడా చూడాలి ప్రభా ప్రతి మేము అనుభవపూర్వకమైన సేవ మేము చేయాలి తండ్రి ఆత్మీయమైన ప్రపంచంలోకి మేము కూడా వెళ్ళాలి ప్రభా మా ఆత్మీయమైన నిజం మీద తండ్రి దేవాయత్స ప్రభా మరి బుద్ధి జ్ఞానం కూడా మాకు కలగ ప్రభా ప్రతి ఆత్మని వివేచించలాగా ప్రభా మరి యొక్క వరణి కూడా మీరు మాకు దయచేని ప్రభా దేవాయత్స ప్రభా చివ ఎక్కడ మోచపోదంటే ప్రభా కేవలం ప్రభని యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు కావాలి తండ్రి ప్రతి వారిని మేము ఆత్మలో గుర్తుపట్టాలి ప్రభ ఆ విధంగా చేయని ప్రభా ఆ విధంగా మాకు నేర్పించుకుని ప్రార్థిస్తుండీ ఎన్నో రోజుల నుంచి ప్రభా కృపల చేత మీరు మాతో మాట్లాడైన ప్రభా అవన్నీ మేము జ్ఞాపకం పెట్టుకోవాలి మేము కూడా ప్రభా ధైర్యంగా సువాతమే ప్రకటింపచ్చల ప్రభావ యేసు ప్రభ ప్రతి మేము ప్రాక్టీషన్ లో పెట్టాల ప్రభ మరి మీద మాకు తోడ ఇంటి నడిపించే ప్రభని యొక్క పనిలో మేము నిఘ్నమైపోలతండి మీరు అక్కడికి ప్రతి బిడ్డ సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంప్రణానికి వందాలి సయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడైనా మీ మమ్మల్ని సజీవకులు నిలబెట్టుకున్నారు ప్రభావా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడనైనా ఇక నూతన దినం మాకు ఈ దినంతా మీరు మాకు సహాయకు నడిపించిన అయినా గొప్ప దేవానికి ప్రాంతాన్ని నడిపించడానికి నీకు ఎంతో వర్ణాలుసీ స్థితులు స్తోత్రమైనా గొప్ప దేవ తండ్రి నీ సందులో గడిపే కృపను మాకు అందరికి నీకు ఎంతో వర్ణాలు ఏసయ్యా అనేక పర్యాలించుకో ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారైనా ప్రభావ నా తండ్రి కృప వరాల మాకు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నైనా తండ్రి ఏసయ్యా గొప్ప దేవ ఆ మేము పొందుకొని ప్రభావా అయినా నా తల్లి వాటిని మీకు ప్రభావ మీ మహిమార్దమే మేము వాడాలా ప్రభా ప్రతి ఆత్మ మేము వివేచించాలా ఎందుకంటే ప్రభావ భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావా ఏ ఆత్మ ఏ రీతిగా ఉందో ప్రభావ మనుషులు గ్రహించలేక స్థితిలో ఉంటుంది కదా ప్రభావ మాకు వివేచన వరం మీరు మాకు అనుగ్రహించినారు అయినా ప్రతి ఆత్మని వివేచించే జ్ఞానం మాకు అనుగ్రహించడానికి నీకు ఎంతో వందలు ఇస్తూ ఇంకా ఎంతో మంది ప్రభావ మోసపోతున్నారు అయినా బద్ద బోధలో పడి వాళ్ళందరినీ బయటకి తీసుకొని రావాలా సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రవా ఈ వరాల ప్రభావ మీ మహిమార్దమే మేము వాడాలా ప్రభావ అలాంటి కృప మాకు అనుగరించి మనకు అదిష్టమైన వాక్యందరు మాతో మాట్లాడే నీకు ఎంతో వందలేసాయ్యా వాక్య మా హృదయాలు మేము ఆ వాక్యం ఆ హృదయంలో ప్రభావ అవలంబించుకుని దాని మరి విశేషంగా అనేకులకు ప్రభా అనుపకపూర్వకంగా మనుషులకు అర్థమయ్యేలాగా ప్రేమతో మేము ప్రకటించేలాగా మీ గొప్ప దేవనత అనేసా నీకు ఎంతో వందలేసాయా దేవులు చెడ్డుకునే ప్రభావ ఇంత భయంకర కాలంలో ఉంటున్నాం ప్రభావ మీరు అక్కడ బహుతారు ఉంది ప్రభావ మేము ఇంకా సిద్ధపడినైనా ఇంకా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ నైనా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావా ప్రయాణం కోసం నైనా ఏసఐనా తండి గొప్ప దేవ ప్రతి ప్రవసం నెరవేర్తుంది ప్రభావ ఈ లోకం అంతకంతకు దిగజారిపోతుంది ప్రాభ వ్యవస్థ అంత పతనం కాబోతుంది నైనా గొప్ప దేవ నా అంత అయమ స్థితిలో ఉంది లోకం అంత మీలో మాకు ఆనందం ప్రభావ మీలోనే మాకు సంతోషం నైనా ఈ భూలోకం తల కింద అయినా మీరు మా పక్షం ఉన్నారు ప్రభావ ఒక పని కొరకు లోపల మమ్మల్ని పెట్టినారు కనుక ప్రభావ మీరు సంపూర్ణంగా ఆ పని నివర్తించలాగానే సాయపడండి మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించండి నూతనమైన పరిశుధర్మ అభిషేకం ఇంకా బలంగా నింపి నడిపించమని ప్రదిష్టమైన ఇంకా మనం వలపరచని కృపలను ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశీర్దించండి ప్రభావ నూతనంగా అభిషేకించి ఇంకా బలంగా వాడుకోండి ప్రభావ కుటుంబంలో ప్రతి అవసరాలకు మీరు తీర్చండి శాంతి సమాధానం ఇచ్చామని ప్రాదిష్టమైన ఆ రీతిలో ప్రభా చక్రతి చంద్రశేఖరం గురించి మేము ప్రార్థిష్టం అయినా అన్నను ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆరిగి నేర్చింది గొప్ప దేవం ఇంకా అన్నదారు ఇంకా విషయాలు మాకు బయలుపచ్చని ప్రార్థిష్టం గొప్ప దేవం మీ సముచితమైన జ్ఞానం చేతి నింపన ప్రవా అయినా ఈసారి ఇంకా మీ వాక్ శక్తి ఇంకా బలంగా మేము నింపండి ప్రావా ఇంకా అనేక మంది విషయాలు బయలుపచ్చే నేర్చుకోవాలా ప్రోవాటి మేము ప్రవా అనేక ప్రకటించాల ప్రభావాటి వాటి ప్రకారం మేము ఉండాలనే సహాయపడండి ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారు అనగా దాన్ని బట్టి నీకు ఎంతో వన్నాలు అందించుకుంటున్నాయి గొప్పది అగ్ని కంచి పెట్టాను అన్న చుట్టూ ప్రభావ ఇంకా ప్రభావ కుటుంబ చుట్టు అగ్ని కంచి పెట్టాను ప్రభావ పిల్లలు భవిష్యత్తు దీవించి నీకు సాహసం పెట్టుకోమని ప్రాదిష్టమైన శిస్టర్కి మంచి ఆరిగిన చేయండి ప్రభావ నా దేవానికి ఎంతో వనాలు ఇంకా ప్రభావ అనేక మంది విషయాలు మేము ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు మృగాలకు సంబంధించిన బోధ ప్రభావ అది ప్రభావ ఎక్కడ చెప్పబడలేదు ప్రభావ వాటి మీరు మాకు విశేషంగా చూపిస్తున్నారు మా కాలంలో మృగాలు కనిపిస్తాయి ప్రవా ప్రపంచం ప్రతి చోట ప్రభావ వాటి మీ జాగ్రత్తగా ప్రభావ పరిశీలించాలా ప్రభావ మోసపోకుండా మోసంలో అందరూ మీ బయట తీసుకురాలా మీకు రూప మాకు వివేచన ప్రభావ మీరు మాకు అనుగ్రహరించేందుకే నీకు సయ ప్రతి విషయంలో మీరే మాకు సహాయకు నడిపించండి మీరు అక్కడ తొరగంది ప్రభా మేము సిద్ధపడే అనేకులు సిద్ధపరచాలా ప్రభావ నా దేవ ప్రభావంలో పాల్గొనే బ్రదర్స్ అందరూ ఆశ్రయించి దీవించండి ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా దీవించి మీకు గొప్ప సాక్షి నిలబెట్టుకోమని మీరు రాని సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంత్రి కృప సమాధానం నడిపందరి సదాకాలంతో ప్రెసిడెడ్ అన్నా ప్రజలు ఇస్తారు అంతే